సంకీర్తన రెండు వందల ఇరవై ఆరు నా కొర్రకే గడించెనోనగికముహరి హరి చూచిన లంపటాలిట్లున్నవి తీరని మాయా నా ఒక దేహ సంబంధానకే కామూర గూటపు సంసారముగి చేసేము ారుణిలో నా యొక్క తగు బ్రతుకనొకే కాక ఈ రీతి సీమలో ఇండ్లు ఎక్కడ చూసినను నా కొరకే గడించనోనగి ఈలోకముహరీ లాకలయ్యటు చూసినా లంపటాలిట్లున్నవి వంతినే నాకు నానాటి పట్టెడుగూటికే కాంత కృషి గోరక్ష వాణిజ్యాదులు వంతుల నూరేళ్లుండే ఒట్టి ఆశలకు నేకాపంతపు బ్రహ్మాండము విరుదుకొనేదీం నా కొరకే గడించనోనగిం నీలోకముహరీ లాకలైయటుచూచినా లంపటాలిట్లున్నవీం కొంచెము దేవరకును కొండంత పత్తిరివలే ముంచుకొని ఉన్నది దెమోచి గర్వము అంచల శ్రీవేంకటేశుండు అన్నిటికొక్కటే కీలు ఎంచి నీ శరణనగా నితడేమన్నించను నా కొరకే గడించనోనగి ఈలోకముహరీ లాకలయ్యటు చూచినా లంపటాలిట్లున్నవి